దీని పేరు బ్రహ్మ విద్య మన శరీరం ఆత్మ ఆత్మ అంటున్నాం మళ్ళీ ఆత్మకి బ్రహ్మకి ఏమిటి తేడా లక్ష్యంలో బ్రహ్మ మనం ముందుగా అందుకోవాల్సింది ఆత్మ ఆత్మ బ్రహ్మ ఒకటే ఆత్మను అందుకుంటే ఆత్మ లక్షణాలు బ్రహ్మ లక్షణాలు ఒకటే ఆత్మ అంటే ఏంటి మళ్ళీ నేరుగా ఆత్మ కూడా దొరకదు మళ్ళీ ఆత్మ మీ అందరిలో ఉన్నది ఆత్మ నిరంతరాయంగా ప్రకాశిస్తూనే ఉంది ఆత్మ ప్రకాశం ఆది అంతం లేకుండా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది ములుగుచ్చ సందు లేక అంతటా ప్రకాశిస్తుంది మన దేహంలో సర్వత్రా ప్రకాశించే ఆత్మ మన దేహంలో కూడా ప్రకాశిస్తాం దేహం వరకు చూసుకుంటే దానికి ఆత్మ అని పేరు సర్వత్రా చూసుకుంటే పరమాత్మ అని పేరు ఆత్మన్న పరమాత్మన్న ఒకటే ఆకాశం అంతటా వ్యాపకమై ఉన్నది ఒక ఇరవై కొండలు తీసుకొచ్చి ఆకాశంలో పెట్టా నేను ఆ కొండలో ఉన్న ఖాళీ కూడా ఆకాశమే కొండ ఆకాశాన్ని ఓ చిన్న మొక్క వేరు చేయలేదు కానీ ఘటాకాశము కొండాకాశం అని వేరైనట్టుగా అనిపిస్తుంది కొండ పగిలిపోయింది అప్పుడు కొండలో ఉన్న ఆకాశం కొండ వెలపల ఆకాశము ముందు రెండీ తర్వాత మళ్ళీ ఒకటైనయా కాల కొండ ఉన్నంతసేపు నీకు కొండ లోపల వెలపల ఒక భావన వచ్చింది అది ఒక పదార్థం అయితే అదే నీళ్ళల్లో ముంచు అనుకుండ కొండ లోపల నీళ్ళు ఉన్నాయి కొండ బయట నీళ్ళున్నాయి కొండని బయటికి తీసినప్పుడు అందులో ఉన్న నీళ్లు కాసిన బయటికి వచ్చినాయి ఆ నీళ్ళే రెండు భాగాలు అయింది పెద్ద భాగం కొండ నీళ్లు వేరే చిన్న భాగం ఆకాశ విషయంలో కుండెడు ఆకాశం ఉందా లేదు కాబట్టి కొండ అంటే ఈ శరీరం అనుకోండి ఈ శరీరంలో ఆకాశం అనేటువంటిది ఒక ఉదాహరణ ఆకాశమే పంచభూతాల్లో మిగతా నాలుగు భూతాల కంటే సూక్ష్మం ఈ ఆత్మ అనేటువంటిది ఆకాశం కంటే సూక్ష్మాతి సూక్ష్మం ఆకాశం సర్వత్రా ఒక ఖాళీ అనే రూపంలో ఎలా వ్యాపించిందో ఆకాశాన్ని కూడా ఒక అణురూపంలో కనుక నువ్వు చూడగలిగితే ఆకాశ ఆకాశాణువులో కూడా దానికంటే సూక్ష్మంగా ఉండి ఆకాశంలో కూడా వ్యాపకమైనటువంటిది ఈ పరమాత్మ అనే చైతన్యం కనుక ఈ పరమాత్మ చైతన్యం అఖండము అవి భాజ్యము ఈ పరమాత్మను తెలుసుకోవడం అంటే బ్రహ్మని తెలుసుకోవడమే బ్రహ్మని తెలుసుకోవడం అంటే బ్రహ్మ చేతనస్వరూపుడు ఆ చేతనాస్వరూపము సృష్టి లేనప్పుడు చేతనాస్వరూపంగా ఉంది సృష్టి వచ్చినప్పుడు ఆ చేతనాస్వరూపం వ్యాపకమైంది కనుక చేతన ఏదైతే సృష్టిపూర్వము విందు కంటే సూక్ష్మంగా ఉన్నదో సృష్టి వచ్చినప్పుడు అనేక బ్రహ్మాండ పిండాలు అందులో వచ్చినప్పుడు నామరూప ప్రపంచం వచ్చినప్పుడు వీటన్నింటిలో కూడా ఈ చైతన్యమే వ్యాపకమైంది ఇప్పుడు రెండు పదాలు చెబుతున్నాను వ్యాపకం కాకపోతే చేతన వ్యాపకం అయిపోతే చైతన్యం వ్యాపకం అయిపోతే చైతన్యము వ్యాపకం కాకపోతే చేతన సృష్టి లేనప్పుడు చేతన ఏదైతే ఉందో అది ప్రకాశిస్తుంది అయితే తనకంటే వేరే పదార్థాలు లేవు కాబట్టి సృష్టికి పూర్వం తను తాను ప్రకాశింపజేసుకుంటుంది సృష్టి వచ్చిన తర్వాత సృష్టి అంతటినీ ప్రకాశింపజేస్తుంది సృష్టి అంతటినీ ప్రకాశింపజేసే ప్రకాశాన్ని పరమాత్మల్లో కాసేపు ప్రకాశం అంటాను కాసేపు చైతన్యం అంటాను కాసేపు మాట్లాడితే ప్రజ్ఞానం అని కూడా నేను మూడు కూడా పరమాత్మ లక్షణాలే చైతన్యం ఉన్నప్పుడేమో అది సత్తారూపంలో శక్తి రూపంలో ఉంటుంది ప్రకాశం ఉన్నప్పుడేమో కొన్ని వస్తువులు పరమాత్మ ప్రకాశం లేకపోతే కనబడవు ఆ వస్తువులన్నీ కూడా ఒక చీకట్లో అంధకారంలో ఉన్నట్టు ఉంటుంది దాని మీద లైటేస్తే తత్వం మనకు కనబడుతుంది ఈ పరమాత్మ ఎప్పుడైతే ఈ సృష్టిలో వ్యాపకం అయ్యాడో అప్పుడు ప్రకాశం అనే పేరు వాడాము ఆ ఆత్మ ప్రకాశం పరమాత్మ ప్రకాశం ఇప్పుడు పరమాత్మ ప్రకాశము ఈ సృష్టిలో వ్యాపకం అయ్యేసరికి గాఢ తపస్సుగా అంధకారంగా ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఈ పరమాత్మ యొక్క ప్రకాశము చేత తెలియబడుతున్నాయి అప్పుడు ప్రకాశము చేత తెలియబడుతున్నాయి అంటే తెలియబట్టడం అనేది ఏంటి మళ్ళీ జ్ఞానం తెలియబట్టడం పేరు జ్ఞానం జ్ఞానం ఎక్కడ ఉంది ప్రకాశంతో పాటే జ్ఞానం కూడా ఉంది ప్రకాశము జ్ఞానము రెండు కాదు వాడుగలో కాసేపు ప్రకాశం ఉంటున్నావు కాసేపు జ్ఞానం ఉంటున్నావు కాసేపు చైతన్యం ఉంటున్నావు అది కూడా వ్యాపకం అయితేనేమో ప్రకాశము జ్ఞానం వ్యాపకం కాకపోతే చేతన అంటున్నాం చైతన్యాన్ని వ్యాపకం కానప్పుడు సత్తా మాత్రం అంటున్నాం అంటే ఒక బ్యాటరీలో కరెంట్ ఉంది బ్యాటరీ తీసుకొచ్చు అన్ని వర్షల్ బ్యాటరీ ఉంది లైట్లన్నీ ఆఫ్ చేసినప్పుడు కరెంట్ ఎక్కడుంది బ్యాటరీలో మాత్రమే ఉంది దాని కనెక్షన్స్ పెట్టి మళ్ళీ ఫ్యాన్లు లైట్లు అన్నీ స్విచ్ అయ్యింది ఇప్పుడు ఏమైంది ఆ బ్యాటరీలో ఉన్న కరెంట్ ఇదంతా వ్యాపకమైంది అంటే సృష్టిలోనేమో వీటన్నిట్లో వ్యాపకమైంది సృష్టిలోనప్పుడు లైట్లు వెలగట్లేదు ఫ్యాన్లు తిరగట్లేదు ఆ కరెంటుతో ఏ పని అయితే జరగాలో పని జరగట్లా జరిగినప్పుడు కరెంటు ఉందా లేదా ఆ బ్యాటరీలో ఉంది ఈ బ్యాటరీలో ఉన్నది అనేది సృష్టికి పూర్వం ఉన్నటువంటి పరమాత్మ సృష్టిలోకి వ్యాపకం అయినప్పుడు సృష్టిలో ఉన్న పదార్థాలన్నీ ప్రకాశింపబడుతూ తెలియబడుతూ ఆ జడ పదార్థాలకి చేతనత్వాన్ని కలిగించి వస్తుతా వాటికి అవి కదలలేకపోయినా ఈ చైతన్యం యొక్క వ్యాపకం దానంతటా కూడా వ్యాపించినప్పుడు ఆ పదార్థం వ్యాపించినప్పుడు ఆ జడ పదార్థము చైతన్యవంతమై అది కూడా కదులుతుంది ఇప్పుడు జడమంటే అర్థం ఏంటి ఒక వస్తువు దానికి దాని దానంతటాది కదలలేనిది జడము चैतन्यमंटे अद कदा उड़ेदे का चैतन्य उ सत्ता जड़ पदार्थ कदलता चैतन्य कदलू जड़ पदार्थम कदलो का चैतन्य उ शक्ति चेत जड़ पदार्थमी चैतन्यवत कदलता इपू मन जड़ नील आत्म प्रकाश उ ఉందంటేంటి ఆకాశంలో పెట్టిన కొండలో కూడా కొండలో కూడా ఆకాశం ఉందా ఆ విధంగా ఈ ఈ దేహంలో ఘాటాకాశంలాగా ఈ దేహంలో పరమాత్మ యొక్క చైతన్యం ఉన్నది పరమాత్మ యొక్క చైతన్యం అనకూడదు పరమాత్మే చైతన్యం పరమాత్మే ప్రకాశం పరమాత్మ వేరు పరమాత్మ యొక్క ప్రకాశం వేరు కాదు ప్రకాశ రూపుడే పరమాత్మ అయితే ఆ రూపం సృష్టిపూర్వం ముందు ఘనంగా ఉంది తన్ను తాను లోపల ప్రకాశింపజేసు లోపల బయట ఎక్కడుంది అసలు లోపల బయట అనేది చోటొచ్చాక సృష్టి తర్వాతే చోటు వచ్చింది చోటు సృష్టించబడింది సృష్టిపూర్వం చోటు కూడా లేదు అప్పుడు వెలపల లోపల ఎక్కడుంది మన బుద్ధికి ఓక అందటం కోసం అలా చెప్తున్నాం అతను ఒక శూన్యబిందు రూపంలో ఉండి ప్రకాశ రూపంలో ఉండి ఆ ప్రకాశము తను తాను ప్రకాశించుకుంటూ ఉంది ప్రకాశ ప్రకాశంతో పడ్డప్పుడు వస్తువు తెలియబడింది కాబట్టి ఏదైనా తెలియబట్టడం అనేది జ్ఞానం కనుక జ్ఞానం ఎక్కడ ఉందంటే ఈ ప్రకాశంలోనే ఉంది కనుక ప్రకాశం ఉన్న జ్ఞానం ఉన్న ఒకటే ఇప్పుడు సృష్టిపూర్వం ఉన్న ప్రకాశం ఎట్లా ఉందంటే ఘనరూపంగా ఉంది సృష్టి సృష్టిపూర్వం ఉన్న చైతన్యం ఎట్లా ఉందంటే ఘనరూపంగా ఉంది సృష్టిపూర్వం ఉన్నటువంటి జ్ఞానం ఎలా ఉందంటే జ్ఞానరూపంగా ఉంది సృష్టి వచ్చిన తర్వాత అయింది ఈ జ్ఞానం వ్యాపకమైంది ఈ ప్రకాశం వ్యాపకమైంది ఈ చైతన్యం వ్యాపకమైంది చైతన్యం వ్యాపకమైనప్పుడు సృష్టి ఉందన్నమాట సృష్టి లేనప్పుడు వ్యాపకాన్ని విరమించుకొని వ్యాపకం కానిటువంటి స్థితి ఆ చైతన్యమే చినము అయింది వ్యాపకమైనటువంటిది చైతన్యం వ్యాపకమైన జ్ఞానము ప్రజ్ఞానము ప్రజ్ఞానం అంటే ప్రకర్షీయతే ఇది ప్రజ్ఞాన అంటే ఏ జ్ఞానమైతే ప్రకటింపబడుతుందో బాహ్యముగా ప్రకటింపబడుతుందో లేక ఒక ఉపాధి ద్వారా ప్రకటింపబడుతుందో లేక ఒక మనసు ద్వారా ప్రకటింపబడుతుందో లేక మాయ ద్వారా ప్రకటింపబడుతుందో లేక అవిద్య ద్వారా ప్రకటింపబడుతుందో లేక చట్టం ద్వారా ప్రకటించబడుతుందో అలా ప్రకటి ప్రకటించటానికి అవకాశం ఉండి ప్రకటిస్తూ ఉండేటువంటి జ్ఞానం ఏదో అది ప్రజ్ఞానం ఇప్పుడు ప్రజ్ఞానకి మళ్ళీ డెఫినేషన్ ఏమొచ్చింది ఇప్పుడు ఏ జ్ఞానమైతే ఉన్నదో అది చక్షురాది ఇంద్రియముల ద్వారా ఉపాధులమాటి వింది చక్షురాది ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తూ ఆ శబ్దస్పర్శ రూపరసగంధాలు ప్రకటితమవుతున్నాయి అయితే చిక్షురాది ఇంద్రిల ద్వారా ప్రకాశించకపోయినా దానికి అది ప్రకాశిస్తూనే ఉంది ఇక్కడ అద్దం పెడితే అద్దం ద్వారా ప్రకా ప్రకాశించింది అద్దం తీసేస్తే అద్దం ద్వారా కాకుండా ప్రకాశిస్త చోటు ఉంటే చోటంతా ప్రకాశించింది చోటు లేకపోతే చోటు లేదు చోట్లో ఉన్న ప్రకాశం లేదు కానీ ప్రకాశ రూపం అయితే ఒకటి ఉంది ఒక జ్యోతి వెలిగించి నువ్వు బుట్ట పూర్లించవు జ్యోతి తను తాను ప్రకాశింపజేసుకుంటూ ఒక విలువ ఉంది కాబట్టి ఇది ఘనం బుట్ట తీసేశావు అప్పుడు ఆ జ్యోతి యొక్క ప్రకాశం ఈ గది వచ్చింది ఈ గది ఆవరణ ఈ ఆవరణ ప్రకాశించబడింది అంటే ఈ గది ఎంత విశాలం అంత విశాలం కూడా వ్యాపకమై ఉంది ప్రకాశం వ్యాపకమైనప్పుడు ఏమైంది ఈ గదిలో ఉన్న వస్తువులన్నీ కనబడ్డాయి ప్రకాశం లేకపోతే వస్తువులు కనపట్టలే చీకట్లో ఉన్నాయి ప్రకాశం ఉండటం చేత గదిలో ఉన్న వస్తువులు అని కనపడ్డాయి కనపడటం అంటే ఏంటి ఆ వస్తువు ఇటుది అట్టిదని తెలియబడింది ఇప్పుడు విండో ద్వారా ప్రకాశం వచ్చింది కన్ను విండోలో కన్నుకున్నటువంటి యాంత్రిక నిర్మాణం వల్ల అక్కడ ఎద ఉంటే ఎదరగా ఉన్నది చూడబడుతుంది చూడబడేదానికి ప్రకాశం ఉండాలి కన్నుకి ప్రకాశం ఉండాలి కన్ను యొక్క ప్రకాశము ఉంటే కన్ను ఏదైనా చూడగలదు కన్ను చూసినప్పుడు ఆ కనబడాల్సిన వస్తువు చీకట్లో ఉంటే కనబడదు కనబడాల్సిన వస్తువు మీద కూడా ప్రకాశం ఉండాలి కనబడాల్సిన వస్తువు మీద ప్రకాశం ఉండి గుడ్డి కన్ను తెలుస్తుందా తెలియదు అంటే ఇక్కడ కన్నును ప్రకాశింపజేయాలి అక్కడ విషయాన్ని ప్రకాశింపజేయాలి ఆ రూపాన్ని ప్రకాశింపడి ఈ కన్నులో ఉన్న ప్రకాశము రూపము ఆ రూపము ప్రకాశించబడ్డప్పుడు ఈ కన్నుకు ఆ రూపం తెలియబడింది ఆ రూప జ్ఞానం కలిగింది దేనివల్ల కలిగింది కన్ను జడమే వస్తువు జడమే పరమాత్మ ప్రకాశం లేదు అనుకుందాం అప్పుడు ఏమైంది చీకట్లో నల్లరంగు చేసి గోడల్లో మధ్యలో తలుపులు కిటికీ వేసేసి బయట అమావాస్య అయి ఉండి లోపల నల్లపల్లి ఎతికితే కనబడిందా అడిగి గుడ్డివాడు ఎత్తుకుతున్నాడు ఓ గుడ్డివాడు అమావాస్య చీకట్లో తలుపుల కిటికీలన్నీ వేసి గోడలకి నల్ల రంగులు పూసినటువంటి గోడలో నల్లపల్లిని వెతుకుతున్నాడు గుడ్డివాడు కనపడిందా మరి ఏం కావాలి ఇక్కడ సర్వత్రా ప్రకాశం ఉండాలి ఆ ప్రకాశం ఏ వస్తువు తెలియబడాలో వస్తువుని ప్రకాశింపజేయాలి చూచేవాడు కూడా ప్రకాశ ప్రకాశ రూపంలో ఉండాలి చూసేవాడు కూడా జడమే స్వయం ప్రకాశం లేదు జడం అంటే ఏంటి స్వయం ప్రకాశం లేదు అప్పుడు చూసేవాడిని కూడా ప్రకాశింపజేయాలి చూచేవాడిని చూడబడేదాన్ని రెండింటినీ ప్రకాశింపజేసేది ఏది కేవల ప్రకాశంగా అన్ని కాలాల్లో అంతటా ఉండేది ఏదో అది కనుక కేవల ప్రకాశ రూపంగా అన్ని కాలాల్లో అన్ని చోట్ల ఉండేటువంటిది అంటే ఆ పరమాత్మ ప్రకాశం ఆ పరమాత్మ ప్రకాశము అంతటా ఇచ్ఛాప్రయత్నం లేకుండా సహజంగా వ్యాపించి ఉంది అలా వ్యాపించి ఉండటమే ఆ ప్రకాశం యొక్క లక్షణం నేను వ్యాపించాలి వ్యాపించకూడదు దీన్నే ప్రకాశింపజేయాలి దీనిని ప్రకాశింపజేయను నేను ఈ గది ఈ గదికి వెలుతురిస్తాను ఆ గదికి వెలుతురివ్వను ఈ వస్తువునే నేను తెలియపరిచే చేస్తాను ఆ తెలుగు ఆ వస్తువుని చీకట్లో ఉంచుతాను ఆ ప్రకాశానికి అక్కడ తంపను అని అనదు సూర్యుడు ఎలాగా తనకు తాను ప్రకాశిస్తున్నాడో మనం అడ్డు పెట్టుకుంటే అడ్డు వెనకలేదు కానీ సూర్యుడు అంతా ప్రకాశిస్తున్నాడు ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని ప్రకాశింపజేస్తున్నాడు ఈ గది ఉండి తలుపులన్నీ వేస్తే ఆ సూర్యప్రకాశించలోకి రాకుండా మనం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చీకటిగా ఉంది లేకపోతే అంతటా ప్రకాశిస్తున్నాడు ఇక్కడ కూడా పరమాత్మ ప్రకాశం కూడా ఎందుకు గలడు అందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగత ఉండు ఎంతెందు వెతకి దూచిన అందం దేయగలడు దానవాగ్ని వింటే అన్నట్టుగా సర్వత్రా ప్రకాశిస్తున్నాడు అన్నిటిని ప్రకాశింపజేస్తున్నాడు ఇది పరమాత్మ నిర్ణయం సృష్టిలో సృష్టి లేకముందు పరమాత్మ నిర్ణయం ఏంటి ఆవరణ లేదు బొట్టపోలిచింది దేపత్తి ఆవరణ లేదు చోటు లేదు వస్తువులు లేవు ప్రకాశం మాత్రం ఉంది ఆ ప్రకాశము వ్యాపించడానికి చోటు లేదు ప్రకాశము చేత ప్రకాశించబడటానికి వస్తువు లేవు ఎందుకు లేదు సృష్టించబడ్డాకొచ్చినాయి ఇవన్నీ నేను చెప్పేది సృష్టికి పూర్వం సృష్టిపూర్వం ఉన్నటువంటి ప్రకాశము వ్యాపకంగా లేదు వస్తువులు లేవు కాబట్టి వస్తువుని ప్రకాశింపజేయట్లేదు వస్తువుని ప్రకాశింపజేయట్లేదు కాబట్టి వస్తు జ్ఞానం లేదు మనకి వస్తువు ఉంటే వస్తువుని ప్రకాశింపజేస్తే ఆ వస్తు జ్ఞానం కలుగుతుంది ఎవరికి చూచేవాడికి చూచేవాడు దేనితో చూస్తాడు మనసుతో చూడాలి కన్నుతో చూడాలి అంతేనా అంటే మనసు ప్రకాశించబడాలి కన్ను ప్రకాశించబడాలి అప్పుడేగా మనసు మనసు ఏమిటి మనసు జడము కన్ను జడము వాటి స్వయం ప్రకాశం లేదు స్వయం తెలివి లేదు మనసుకి స్వయంగా తెలివి లేదు కన్నుకి స్వయంగా చూడటం చేత కాదు మనసు చూడకుండా కన్ను చూసింది రికార్డ్ అవ్వదు కన్ను లేకుండా మనసు చూసింది మనసుకి తెలియదు కన్ను మనసు కన్ను మనసు రెండు కలిసి ఉన్నప్పుడు మనసుకి కన్ను పనిముట్టయినప్పుడు కన్ను ద్వారా మనసు తెలుసుకుంటుంది ఆ మనసు కూడా మళ్ళీ జడము ఆ మనసుని నీ ఆత్మ ప్రకాశం మనసుని ప్రకాశింపజేసినప్పుడు అప్పుడు మనసు ప్రకాశవంతమై మనసు చైతన్యవంతమై మనసు ప్రజ్ఞానవంతమై చూడటానికి ఒక శక్తి కావాలి అది చైతన్యం చూచాను అనే రూపజ్ఞానం కావాలి అది జ్ఞానం చూడాలి అంటే ఆ దూరంగా ఉన్న వస్తువు దగ్గరికి ఈ కన్ను యొక్క దృష్టి వ్యాపించి ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని మళ్ళీ కన్ను దగ్గరికి తీసుకెళ్లి మనసుకు అందించాలి సో వ్యాపకం ఉండాలి గురికే వ్యాపకం అయితే సరిపోయిందా ప్రకాశిస్తూ వ్యాపించాలి ప్రకాశిస్తూ వ్యాపి టార్చ్ లైట్ చేశాను దాని మీద టార్చ్ లైట్కి ఆ వస్తువు అది అని తెలిసిందా ప్రకాశించింది కానీ వస్తువుని ప్రకాశింపజేసింది కానీ ఇది ఫలానా వస్తువు జ్ఞానం వచ్చిందా టార్చ్ లైట్ ప్రకాశం కాదు ఈ ఆత్మ ప్రకాశానికి జ్ఞానం కూడా ఉంది కాబట్టి అది దేన్ని చూసిందో ఆ చూసిన జ్ఞానం దానికి కలుగుతాం సరే మనసు లేదు బుద్ధి లేదు ఇంద్రియాలు లేవు అప్పుడు ఆత్మ మాత్రం ఉంది అదేం తెలుసుకుంటుంది అక్కడ ఆత్మ మాత్రం ఉంది అదేం తెలుసుకుంటుంది తెలుసుకోవడానికి అవన్నీ ఉంటాయి కదా సృష్టి పూర్వం ఏమనుందా మరేం తెలుసుకుంటుంది అయితే తెలుసుకునే జ్ఞానం ఉంది దానికి ఆ జ్ఞానంతో బయట దృశ్యమాన ప్రపంచాన్ని తెలుసుకోగలదు ప్రపంచంలో ఇది ఏం తెలుసుకుంటుంది జ్ఞానం ఉందండి తెలుసుకోవడానికి తనకంటే అన్యమైన వస్తువులు లేవు ఏం తెలుసుకుంటున్నప్పుడు జ్ఞానమే కాబట్టి తను తాను తెలుసుకుంటూ ఉంటుంది అది జ్ఞానమే కాబట్టి ఇతర వస్తువులు లేనప్పుడు తను తాను తెలుసుకుంటూ ఉంటుంది తను తాను తెలుసుకుంటున్నప్పుడు ఏమైంది అది ఘనమైన జ్ఞానం స్వరూప జ్ఞానం అంటే ఇప్పుడు మనకి ఈ బోధ ద్వారా ఏం తేలింది సృష్టిపూర్వము ఒక జ్ఞానం అది తన్ను తాను తెలుసుకుంటుంది ఒక ప్రకాశం ఉంది తను తాను ప్రకాశింపజేసుకుంటుంది ఒక శక్తి చేత చేతన రూపంగా ఉంది ఆ శక్తి సత్తామాత్రంగా ఉంది క్రియోన్ముఖం కాకుండా ఉంది సత్తామాత్రంగా ఉంది క్రియలోకి వెళ్లకుండా ఉంది ఒక బ్యాటరీలో ఉన్నటువంటి చార్జ్ బ్యాటరీలో ఉన్న కరెంట్ లాగా ఉంది కరెంటు అనకూడదు న్యాయానికి వ్యాపిస్తే కరెంటు వ్యాపించకపోతే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అది వ్యాపించిందేమో కలం కరెంట్ ఎలక్ట్రిసిటీ క్లియర్గా చెప్పాలంటే బ్యాటరీలో ఉన్నది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వ్యాపించింది తీగ ద్వారా వ్యాపించిందేమో కరెంటు ఎలక్ట్రిసిటీ కరెంటు అంటే ప్రవాహం వ్యాపకం నిజానికి అది మన కరెంట్ కరెంట్ అంటాం అలవాటు బ్యాటరీలో ఉండేది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ స్టాటిక్ కరెంటు తక్కువ స్టాటిక్ అంటే కదిలి కదలంది కరెంటు అంటే కదిలేదు కదలని కదిలేదు అంటే అంటావా అది పవర్ స్టాటిక్ పవర్ వ్యాపక పవర్ ఇప్పుడు వ్యాపక జ్ఞానాన్ని ప్రజ్ఞానం ఉన్నాము వ్యాపకం కాని జ్ఞానాన్ని స్వరూప జ్ఞానం ఉన్నాము వ్యాపక జ్ఞానాన్ని ప్రజ్ఞానం ఉన్నాము వ్యాపకం కాని జ్ఞానాన్ని స్వరూపజ్ఞానం స్వరూపం అంటే ఘనం అన్నమాట జ్యోతి స్వరూపం అనగానే జ్యోతి జ్యోతిగానే ఉండి జ్యోతి స్వరూపము జ్యోతిరూపంగా ఉంది అంతే అది